తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు సిస్టర్ మీరు పాట పాడండి సారీ ప్రార్థన చేసుకుందాం ప్రేజ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ దేవుడు ఇచ్చినటువంటి యొక్క దివ్య అవకాశం కొరకే దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రార్థన పూర్వకంగా ఇక కార్యక్రమంలో ప్రార్థన చేసుకుంటూ ప్రారంభించుకుందాము స్థుతులకు పాత్రుడవు ఆరాధనలకు యోగ్యుడవైన ఏసయ సర్వశక్తిమంతుడ సర్వోన్నతుడమైన తండ్రి నీకు గొప్ప నామంలకే ప్రభా పరిశుద్ధమైన నామంలకే స్థుతులు స్థుతులు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా నా రాజువు నా రక్షకుడువు నా విమోచకడవు రాజులకు రాజువి ప్రభువులకు ప్రభుడవనైనా నీకు గొప్ప నామంను కీర్తించుటకు ప్రభ పోగడుటకు ప్రభన్న తండ్రి సన్నిధించుటకు ప్రభ మాకిచ్చిన ఇక సాయంత్రకాలపు సమయం కొరకై నీకు వేలాది వేల వందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ జీవం గలిన తండ్రి మాతో మాట్లాడే దేవుడవు ప్రభ మా యొక్క ప్రార్థనలు మా ప్రార్థనలకు చెవియొగ్గు దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభన్న తండ్రి ఇంతవరకు ప్రభ ప్రతి బిడ్డను యొక్క కృపలు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభన్న ప్రతి విధమైన శోధనల నుండి ప్రభా సమస్యల నుండి ప్రభ నా తండ్రి రోగంలో నుండి నా తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం నీకు గొప్ప కార్యంలో కొరకై ప్రభ నీకు వందనాలు తండ్రి ప్రభ ఈ యొక్క సాయంత్రకాల సమయం అందు ప్రభ వచ్చిన ప్రతి ఒక్క బిడన్ ప్రభ మీరు పేరు ప్రతి అంతరంగంను ఎరిగిన దేవుడ ప్రభ మేము ఏ అవసరతలతో మీ పాద సన్నిధికి చేరి ఉన్నామో సస్తమును ఎరిగిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అడగక మునిపే మా అక్కర్లన్నీ తీర్చే దేవుడవు నీ వందనాలు చెల్లిస్తున్నాం ప్రభనతని నీ యొక్క గొప్ప కార్యంలో మా యొక్క జీవితంలో మేము ప్రభనతని మమ్మల్ని సాక్షి బిడలుగా నిలబెట్టినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ం ప్రభ నా తని ప్రభ మేము ఏది కోల్పోతున్నా కూడా ప్రభ ప్రతి మీరు తిరిగి దయచేస్తున్న దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభన్న తండ్రి మేము ఆశతో ప్రభాని యొక్క సన్నిధికి వస్తున్నాం నాయన మా యొక్క ఆశని తృప్తిపరిచే దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా విమోచకుడు ప్రభాన తండ్రి అన్ని రకముల పాపంలో నుంచి బంధకంలో నుంచి ప్రబ దాస్యత్వం నుంచి మమ్మల్ని విమోచించిన దేవుడవు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభన్న తండ్రి ఆసీనుడవైన నా తండ్రి సమీపించ తేజస్సులో నివసించే ఏసయ్య మా మధ్యకు మీరు దిగి రండి ప్రభ ఈ సాయంత్రకాలపు మాటలను దీవెనలను మాకు దయచేయండి ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి మనోనేత్రాలను వెలిగించండి నాయన నా తండ్రి ప్రభని యొక్క ఆత్మచేత ప్రతి ఒక్క సిద్ధపరచండి ప్రభని యొక్క వినే మనసు మాకు దయచేయండి నా ప్రభా చెప్పనయున్న నా తండ్రి బిడన్ బ్రీ ప్రభ వందనాలు చెల్లిస్తున్న మా యొక్క బిడని యొక్క శిల్వ నీ మాటలు మాకు తెలియచేయండి నాయన నా విమోచకుడు ప్రతి ఒక్కరూ ప్రభ మాకు గొప్ప అవకాశం కొరకై నీకు వందనాలు అతని మా బ్రతుకు దినంలన్నీ లెక్కించుటకు మాకు నేర్పించండి ప్రభా లేక గొప్ప కృపలో ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోనమని ఇక సాయంత్రకాలం రానయున్న బిడ్లందరినీ బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాలేకపోతున్న బిడ్లను కూడా ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోనండి ఆ యొక్క కూడా ప్రభా మీ ద్వారం తెరవండి నాయన అతని రాత్రి కాలం సమస్త ఘనత మహిమ ప్రభావంలు మీకే చెల్లిస్తూ ఏ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ సిస్టర్ ప్రైజ్ లాట్ మన మధ్యలో జాన్ బ్రదర్ పాట పాడతాడు బ్రదర్ దేవుడికి అవకాశం ఇచ్చిన కుందనాలు ముఖ్యంగా మనుషులు కాదు మనకి అవకాశం ఇచ్చిన దేవుడు అనుకోవాలి కదా మన అన్ని విషయంలో దేవునికి ఘనతమేమో కలుగుంది కాక దిన మెల్లనే కీర్తించిన నీరు నమూనే తీర్చగలనా కొనియాడి పాడి సాక్షిగానే ఇళ్లలో జీవించనా ఇలలో జీవించనా దినే పాడిన కీర్తించిన నీరు నూనే తీర్చగలనా కొనియాడి పాడిని సాక్షిగానే ఇళ్ళలో జీవించనా ఇళ్లలో జీవించనా గాయపడిన సమయా నా మంచి సమరయో దినిలా నా గాయాలు కడిగిన దేవా ఆ కలైన వేళ ఆరచ్చి నన్ను పోషించినా ఉదేవా గాయపడిన సమయా నా మంచి సమరయో దినిలా నా గాయాలు కడిగిన దేవా ఆ కలైన వేళి నన్ను పోషించినా ఉదయవా నిను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా ఈసిన మెల్లనే పాడిన కీర్తించిన నీరు నవ్వు నీ తీర్చగలనా కొని ఆడి పాడిని సాక్షిగానే ఇళ్లలో జీవించనా ఇలలో జీవించనా నా బలయి బలహీనతన ఎందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచద వెనుకున్న విమరిచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదం నా బల ఈనత ఎందు నా శిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచేదం వెనుకున్న విమరిచి ముందున్న వాటిక సహనముతో పరిగెత్తెదం నిన్ను విడువను ఎడబాయను ఉన్నత పిలుపుకు కలుగును బహుమానము ఉన్నత పిలుపుకు కలుగును బహుమానము నే పొందాలని వినమిల్లనే పాడినా కీర్తించిన నీరు నమునే తేల్చగలనా కొని పాడిని సాక్షిగానే ఇళ్ళలో జీవించనా ఇళ్ళలో జీవించనా వంద వచ్చిన బ్రదర్ కు సిస్టర్ కి అందరికీ ప్రైజ్లాడ్ దేవాది దేవుడు గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవాది దేవానికి వేలాది వందనాలు స్తోత్రంలు ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వశక్తి మందుడా సజ్వుడి అయిన గొప్ప దేవుడునైనా నీ ఘనమైన నామానికి కోటాను కోట్ల నమస్కారాలు తండ్రి అల్పులము ఏ కిలము తండ్రి దేనికి పనికి రాని వారమునైనా ఇవి నీ విచ్చిన సమయాన్ని నీ పాదములకు లెక్కలేని వందనాలు చెల్లించుకున్నాం తండ్రి నా నీకు వందనాలు ఇస్తాయా నీ వాక్యం తండ్రి నీ సిల్వ చట్నను పూర్తిగా మరుగు చేయి నా దేవ నీ యొక్క తండ్రి ప్రభా నీ జీవవాకులు వెల్లడి చేయండి మేము వట్టి పాత్రలం నాయనా మేము మంటి బొమ్మలం ప్రభ నీ జీవాన్ని మాలో పోసిన గొప్ప దేవుడు నా ప్రభ మీరే ఉండి నా ప్రభా అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడండినైనా అయా చెప్పబోతున్న నాతో కూడా మీరు మాట్లాడండి సరి చేసుకునే సరి చేయండి హెచ్చరించాల్సిన విషయాలు ఉంటే హెచ్చరించండి నా ప్రభా మేము ఎలాగ బ్రతకాలో ఎలాగ జీవించాలో ఎలాగా నేను అనుసరించి నడుచుకోవాలండ్రి నీ జ్ఞానమును మాకు దయచేయండి మా జ్ఞానమంతా కొట్టివే నా ప్రభ నీ పరలోక జ్ఞానాన్ని మాకు దయచేసి నా ప్రభ మీరే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకోమని సమస్త మహిమ గంధ ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని ఏ సుపరిశనామా వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ దేవిని వెళ్దాం ద్వితీయ పదేశ కాండము అధ్యాయము మొదటి వచనం దేవాది దేవుడు చాలా రోజుల తర్వాత మళ్ళీ కలుసుకునే అవకాశం ఇచ్చిండు ఈ అవకాశాన్ని బట్టి దేవిని ఎంతగానో సూచిస్తున్నాను ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము మొదటి వచనంలో ఇక్కడ ఏమాటందంటే మన మూల వాక్యం ఏంటంటే దేవుని మాట శ్రద్ధగా వినుట మూల వాక్యము దేవిని మాట మనము శ్రద్ధగా వినుట ఆ మాట విని అనుసరించి నడుచుకొనుట ఇక్కడ ఏమనుందంటే వాక్యము నీవు నీ దేవుడైన ఎహవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞా పెంచుతున్న ఆయన అనుసరించి నడుచుకొని నేడల నీ దేవుడైన ఎహోవ భూమి మీద నున్న సమస్త జనుముల కంటే నిన్ను హెచ్చించును ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మనము ఆయన మాటనంట శ్రద్ధగా వినాలంట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకోవాల దేవుడు ఆజ్ఞ ఆజ్ఞాపించిన ఆజ్ఞలేంటి ఆయన ఆజ్ఞ ప్రకారం మనం నడుచుకుని వెనలా దేవుడు మనకు తోడై ఉండి భూమి మీద ఉన్న సమస్త మనల్ని హెచ్చిస్తాడంట అట్లాగా దేవుడు మనకేమని ఆజ్ఞలు ఇచ్చాడు అయితే దేవుడు మనకు పదాజ్ఞలు ఇచ్చాడు కదా నిన్ను వల్లని పొరువాన్ని ప్రేమించాలా ఎవరు మన ఎదుటికి ఏదన్నా ప్రతి అవసతలోనూ అక్కర్లోనో చిన్నప్పుడు వారిని చూసి మనము లోకస్తుల్లాగా దాటి వెళ్ళడానికి వీళ్ళే అలాగే దేవుడు ఏమని సెలవించండి పదాజ్ఞలో తల్లిదండ్రులను సన్మానించాలా నీవు దీర్ఘాశ నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు అంటే సన్మానించడం అంటే ఇప్పుడు మన మన తల్లిదండ్రులనే కానీ మన కుటుంబంలో పెద్దవారినే కానీ ఒక స్టేజి మీదకి ఎక్కించి వాళ్ళకు ఒక సాల్వాసి సన్మానం చేస్తే అది సన్మానం అంటున్నాడా దేవుడు అట్లా కాదు అట్లా కాదు కదా నీ తల్లిని అయినను నీ తండ్రిని అయినను సన్మానించినలా నీవు దీర్ఘాయు దేవుడు చెప్పిన మాట మనం నడుచు నడుచుకొని బ్రతుకుటే దేవుడు ఆజ్ఞలు మనం అనుసరించినట్లు సన్మానించడం అంటే ఏంటంటే వాళ్ళ బాగోగులు చూడడం అవసరతలు ఉన్న వారి కొరకు మనము కూడా ఇప్పుడు మన ఎదుటికి ఎవరైనా బాధతో వచ్చినప్పుడు ఆ బాధనంట మనం మన బాధగా ఫీల్ అవ్వాలంట దేవుడు ఆ మాట చెప్తున్నాడు ఆయన మాట శ్రద్ధగా విని నడుచుకోవాలి నడుచుకున్న తర్వాత ఆయన ఆజ్ఞలు అన్నిటినంట అనుసరించి నడుచుకోవాలంట అనుసరిస్తేనంట దేవుడు ఆయన ఆజ్ఞలు అనుసరించినప్పుడంట మన పట్ల దేవుడు సంతోషిస్తాడంట సంతోషించినప్పుడు ఇప్పుడు దేవుడు ఒకవేళ దేవుడు చెప్పిన మాట మనం వినకుండా మనం లెక్క చేయకుండా ఉన్నాం అనుకో దాన్ని బట్టి దేవుడు దుఃఖపడతాడు బాధపడతాడు అయ్యో నా బిడ్డ ఇలాగా ఉంటదని నేను అనుకున్నాను కానీ నేను చెప్పిన ప్రకారంగా నా బిడ్డ నడుచుకోవట్లేదని దేవుడు బాధపడతాడు అంతెందుకు మన బిడ్డలు ఉన్నారు మన బిడ్డ అందరూ మనం బిడ్డలు కలిగిన కదా అయితే తండ్రికి తన కుమారుడు ఇష్టంగా నడుచుకుంటే ఆ బిడ్డను బట్టి సంతోషపడి పది మందికి చెప్పుకుంటాం నా కుమారుడు కానీ నా కుమార్తెగా నేను చెప్పినట్లు వింటది నేను చెప్పిన మాట అచ్చైనా పుల్లైనా తప్పకుండా ఏదైతే అపజెప్తామో అది చేస్తారని మనం సంతోషపడతాం భూమి మీద ఉన్న మనం నరులమే ఇంత సంతోషపడితే దేవాది దేవుడు ఇంకెంత సంతోషపడతాడు కదా దేవుడు భూమి మీద ఉన్న సమస్య జన్ల కంటే నువ్వు మాట్లాడుతున్నాడు అదే రెండో వచనంలో నీవు నీ దేవుడైన హ మాట విని నేడలా ఈ దినీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణంలో దీవింపబడదువు పొలంలో దీవింపబడదువు నీ గర్భ పొలము నీ భూపలము నీ పశు మందలు నీ దుక్కిదులు నీ గొర్రె మందలు దీవింపబడును అయితే మనము మనము చూసుకోవాల్సింది ఒకటే దేవిని మాట వినటం దేవిని దేవిని మాట చొప్పున నడుచుకునటం ఆయన ఆజ్ఞల అనుసరించి నడుచుకోవడము ఇవన్నీ మన కాలేజీస్ మనకు అన్ని మనం అలాగ నడుచుకుంటేనంట ఈ కింద చెప్పే దీవెనలన్నీ మీరు పొందుకుంటారు అట్లాగా ఇక్కడ నీ పం నీ భూపొలము దీవించబడుతుంది నువ్వు పట్టణంలో దీవింపబడతావు పొలంలో దీవింపబడతావు అంటే నువ్వు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడతావు వెలుపలికి వెళ్ళినప్పుడు దివింపబడతావు అలాగే ఎలిష విషయంలో అక్కడ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఐదో వచనము నీ గంపయు పిండి పిసుకు తొట్టి దీవింపబడును ద్వితీయోపదేశ కాండము అధ్యాయము ఐదో వచనం చదువుతున్నాను నీ గంపయు పిండి పిసుకు తొట్టి దుంపబిండి అంటే రాజుల గ్రంథంలో ఎలిషా సారేపాత విధవరాలు గురించి దేవుడు అక్కడ రాయల రాయబడి రాయించాడు ఏమనంటే ఎలిషా కెరీతో వాగ దగ్గర అక్కడ ఎలిషాకు అక్కడ దేవుడు ఏలియాకు ఎలి ఏలియా ఏలియాను కాకుల ద్వారా అతను పోషింపబడతాడు ఏలియా సారీ ఏలియా అయితే అక్కడ దేవుడు ఆ వాగు అది పారేంత వరకు అక్కడ అతను పోషించబడతాడు అయితే దేవుడు ఏలైతే ఏమని మాట్లాడతాడంటే నీవు సారేపతను ఊరిగి వెళ్ళు అక్కడ ఒక వెధవరాలు ఉంటది ఆమె దగ్గర నీకు ఆహారం నేను సిద్ధపరుస్తానని దేవుడు అక్కడ మాట్లాడతాడు మాట్లాడినప్పుడు దేవుడు చెప్పిన మాట ప్రకారము వెళ్ళి అక్కడ వెళ్ళడం జరుగుతుంది జరిగినప్పుడు ఏమైతుందంటే అక్కడ ఆ వెధవరాళ్ళతో సమృద్ధి లేదు ఆమె దగ్గర ఒక్క పూటకు సరిపడా కొంచెము మాత్రము పిండి బుడ్డిలో కొంచెము నూనె ఉంది అయితే ఆమె పుల్లలు వేరుకొని వెళ్ళి ఆ యొక్క రోజుకు తన బిడ్డ కడుపు నింపుకొని ఆమె కడుపు నింపుకొని ఇంకా మలసడికి మాకు లేదు ఈ ఒక్క పూటకు మా కడుపు నిండితే ఇంకా మలసడిగు మాకు బ్రతుకుతామో బ్రతకమో కూడా తెలియని పరిస్థితులు ఆమె పుల్లలు వేరుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ఆమెకు ఎదురు ఎదురుబడి అమ్మా నీవు నాకు ఒక అప్పము తీసుకురా అని చె ఆమె దగ్గర మాట్లాడడం జరుగుతుంది జరిగినప్పుడు ఆ సారేపాత విధవరాలు ఏం అంటే ఆమె దైవజుండని ఆమె కొంతమంది ఇప్పుడు ఒకవేళ మనమే ఆ ప్లేస్లో ఉందామనుకో మాకే లేదయ్యా నీకు తెచ్చిపెట్టడానికి మా దగ్గరనే లేదు నీకు ఎలా తెచ్చిపెట్టగలుగుతామేమని ఒకవేళ అంటానే బహుశా అంటామేమో అయితే ఆమె అతను దైవజుండని గుర్తుపట్టింది గుర్తుపట్టి అయ్యా దైవజనుడా నేను నా బిడ్డ చావక మునుపు ఇో నాకు నా బిడ్డకు సరిపడా తొట్టిలో కొంచము పిండి బుడ్డిలో కొంచెము నూనె ఉంది అంతే అంతే ఆ దైవజను దగ్గర ఆమె మాట్లాడడం జరుగుతుంది అమ్మా నువ్వైతే నాకు ఒక అప్పం తీసుకొని రా తీసుకొని వచ్చి తీసుకొని రమ్మంటే దైవజను మాట అచ్చైనా పుల్లైనా తప్పకుండా ఆమె ఏం చేస్తుందంటే వెళ్ళుతుంది ఎందుకంటే దేవుని బిడ్డ దైవజనుడు ఎందుకంటే ఆమె అక్కడ నిన్ను వల్ల నీ పొరుగు అన్నీ ప్రేమించడనే వాక్యము ఆమె జీవితంలో అక్షరాలు ఆమె నెరవేర్చింది దేవుడు చెప్పిన పది ఆజ్ఞల్లో నిన్ను నీ పొరుగు అని ప్రేమించడం ఒక ఆజ్ఞ అయితే ఆ యొక్క సారపతి వ్యధవరాలు ఏం చేసిందంటే ఆ దేవుడు చెప్పిన ఆ మాట అక్కడ దైవజను ద్వారా అక్షరాలు నెరవేర్చింది ఆమె సరే నా దగ్గర కొంచెము నా దగ్గర ఉన్నదే చెప్పిన దైవజనునికి నేనేం చెప్పిన నాకు తొట్టిలో కొంచెము పిండి ఉంది బుడ్డిలో కొంచెము నూనె ఉంది ఆ మేము చావక నేను నా బిడ్డ అది చేసుకొని తిందామని పుల్లలు ఏరుకోవడానికి నేను వచ్చినాను అని ఆ దైవజన్తో మాట్లాడినప్పుడు అమ్మ నువ్వు వెళ్ళి నాకు ఒక అప్పం తీసుకురా అని దైవజండు గట్టిగా పట్టుబట్టుకో పట్టుబట్టి ఆమెను అడుగుతాడు అడిగినప్పుడు ఏమవుతుందంటే ఆమె చెప్పిన ప్రకారం ఇంటికి వెళ్ళి తేవడానికి ఆమె సిద్ధపడుతుందన్నమాట సిద్ధపడ్డప్పుడు దేవుడు ఆ యొక్క ఎలియాతో మాట్లాడడం అయితే అక్కడ దేవుని దేవుని దీవి దీవ దీవించబడటం ఎలాగనో ఇక్కడ వాక్యం సెలవిస్తుంది ఇప్పుడు ఒకవేళ ఆ దైవజనికి పెట్టకుండా ఆ యొక్క సారాపతి మాకే లేదయ్యా ఇంకా ఎవరన్నా ఇల్లు చూసుకొని ఉన్నవాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నువ్వు అడుగు అక్కడ నీకు ఆహారం దొరికిద్దాని ఆమె దీవించకబడకపోయేది ఆమె అలాగా మాట్లాడలేదు ఆమె ఏమన్నదంటే సరే నేను దైవజుడు చెప్పిన ప్రకారము నేను వెళ్ళి తీసుకొని వస్తాను ఇంటికి వెళ్ళి ఒక అప్ప అక్కడ తొట్టిలో ఉన్న పిండి వరకు అప్పం చేసుకొని ఆ ఏలియాకు ఏలియకు తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది జరిగినప్పుడు ఏలియా ఏమని దీవిస్తాడో చూడండి అక్కడ అమ్మ నీ తొట్టిలో పిండి తరగదు నీ బుడ్డిలో నూనె తరగదు కరువు కాలమంతా నువ్వు నీ బిడ్డ పోషించబడతారమ్మని ఏలియా ఆమెను దీవిస్తాడు ఒకవేళ ఆమె గనక ఇంటికి వెళ్ళి ఆ కొంచెము ఆ కొంచెం త్యాగం చేయకపోతే ఆమె దీవించబడేదా దీవించబడేది కాదు అలాగే ఆమె ఆ మాట ప్రకారం తీసుకొని దేవుడు చెప్పిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఆమె అనుసరించి నడిచింది అది మళ్ళా దైవజనునికి ఆమె ఆహారం పెట్టడానికి వెనుతీయలేదు అలాగే ఆతిథ్యం ఇయటం మీరు మరువకుడి దేవుని వాక్యంలో చాలా వ్రాయబడింది స్పష్టంగా ఆతిథ్యం ఇవ్వడం మనము మర్చిపోవద్దంట ఎవరినైనా సరే మన దగ్గర ఉంటే దేవుడు ఏమన్నాడంటే నీ ఇంటికి ఎవరన్నా అతిథి వచ్చినప్పుడు గిన్నెడు చన్నీలు ఇస్తే ఆ దీవెనంట ఎక్కడికి పోదంట మన కేబీ ప్రేమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మాత్రం అందరూ చాలా ప్రేమ కలిగిన వాళ్ళే నాకెందు ఎందుకంటే నేను ఎందుకే మాట చెప్తున్నానంటే బ్రదర్ కానీ సిస్టర్ కానీ అందరూ ప్రేమ కలిగిన వాళ్ళు ఎవరు ఎవరు కూడా అలాగా అంటే పిసినారితనంగా ఉండేవాళ్ళు కారు అంటే పిసినారితనంగా ఉండే వాళ్ళు అంటే కొంతమంది బయట ఉంటారులేమో నాకైతే తెలియదు కానీ మన కేబీపీఎంలో మాత్రం చాలా ప్రేమ కలిగిన వారు దైవిక ప్రేమ కలిగిన వాళ్ళు పలకరియటంలో కానీ ఆతిథ్యం చేయటంలో కానీ ఒకరికి సహాయం చేసే విధానంలో కానీ చాలా ఉంటారు నాకు అందరినీ చూస్తే చాలా అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కడన్నా ప్రేర్ జరిగిందనుకోండి ప్రేర్ జరిగినప్పుడు అందరూ కలిసి ప్రేర్ అటెండ్ అవ్వటం వాక్యము పాటలు అంతా అయిపోయిన తర్వాత ఒకరి ఒకరు పలకరించుకోవడం ఒక్కొక్క కుటుంబం లాగా ఉంటే సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే పర్లక రాజ్యం ఎక్కడన్నా లేదు మన మధ్యలోనే ఉంటది ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కుడి నామన సూచిస్తారో వారి మధ్యలో నేను ఉంటానని దేవుడు ఆయన వాగ్దానం చేసింది కదా మనమందరము కలిసి ఆయన సన్నిధులు ఉన్నప్పుడు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటది ప్రేమ లేని చోట ఐక్యత ఉండదు కాబట్టి ప్రేమ దేవుడు ఏమంటాడంటే కొరింది పత్రికలో ప్రేమ కలిగేండుటకు మీరు ప్రయాస పడండి అంటాడు ప్రేమనంట అనేక దోషాలను కప్పుతుంది ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది ఒకవేళ ప్రేమ లేకపోతే మన పట్ల ఎవరన్నా కీడు చేశారనుకో మన పట్ల ఎవరన్నా తప్పిదం చేశారనుకోండి మనం వారిని క్షమించగలుగుతామా అసలు క్షమించలేం క్షమించే మనసు మనకు రాదు ఒకవేళ అదే మనం వాక్యం దేవుని ఎరిగిన్న మనకి ప్రభ నా పట్ల ఇంత దుర్మార్గం చేశారు కదా ప్రభ ఏంది ప్రభా అని మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఇళ్ళకి చెప్పుకోకుండా దేవుని పాదాల దగ్గరికి వెళ్తాం ఎన్నోసార్లు బాధ బాధపడే ఘటాలు అందరి జీవితంలో ఉన్నాయి ఎవరు కూడా నేను ఎప్పుడు బాధపడలేదు నేను ఎప్పుడు ఎక్కడ కూడా నేను గాయపరచబడలేదు అనడానికి లేదు ఎందుకంటే మనం పనిచేసే స్థలాల్లో కాబ జాబ్ చేసే స్థలం గల్లో కావచ్చు కుటుంబంలో కావచ్చు మన ప్రతి చోట ఎక్కడో చోట ఏదో ఒక విధంగా మన మనసు మనల్ని గాయపరిచే వాళ్ళు కొందరైనా ఉంటారు అయితే గాయపరిచినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది నమ్మి నమ్మిన వాళ్ళే మనల్ని నట్టెట్లో ముంచే అవకాశం కూడా చాలా ఉంటుంది ఎందుకంటే లోకము లోకము దేవుడు లోకము దాని ఆశయ గతించిన లోకంలో ఉన్నవారు చాలా మంది దేవు దేవుల్లో ఉన్న వారికి లోకంలో ఉన్న చాలా తేడా ఉంటది ఎందుకంటే ప్రేమ అనేక దోషాలను కప్పునని దేవుని వాక్యం సెలవిచ్చింది కదా ప్రేమ ఉంటేనే మనము దైవిక అది ప్రేమ అంటే రెండు రకాలు ఉంటది దైవిక ప్రేమ లోక సంబంధమైన ప్రేమ లోక సంబంధ ప్రేమ అది పనికి రాదు దైవిక ప్రేమ ఎల్లప్పుడూ మనకి పనికి ఎందుకంటే ప్రేమ అనేక దోషాలను కప్పుతుంది కనుక మన కీడు చేశారనుకో కీడు చేసిన వారిని మనం క్షమించే మనసు రాదనుకో రాదన్నప్పుడు ఏంది ప్రభ నాకింత అన్యాయం జరిగిందిగా ప్రభా నాకింత దుర్మార్గం జరిగిందిగా ప్రభ ఎట్లా ప్రభ పలానా వ్యక్తి నన్ను గాయపరిచారు పలానా వ్యక్తి నేను చేయని నా మీద తోసేశారుగా ప్రభాని మనం దేవుని దేవుని పాదా చెంతకెళ్ళి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు దేవుడు మాట్లాడింది నిన్ను నీ పొరుగు ప్రేమించాలి ఎందుకంటే తప్పదు ప్రేమించాల్సింది ఎందుకంటే నువ్వు పాపిపై ఉండగానే నేను ప్రేమించాను కదా బిడ్డ నువ్వు పాపివే కదా నీలో ఏదన్నా మంచి క్వాలిటీస్ ఉన్నాయా లేవు కదా మరి నేను ప్రేమించాను కదా నిన్ను నిన్ను నేను ప్రేమించాను కాబట్టి నువ్వు కూడా ఇతరులను ప్రేమించాల క్షమించాల క్షమించే మనసు నీకుండాలని దేవుడు మాట్లాడతాడు మాట్లాడినప్పుడు మనం అప్పుడు ఏం చేయాలా లేదు ప్రభా నువ్వు చెప్తావు ప్రభా నువ్వు ఇట్లాగే చెప్తావు అనుభవించేది మాకు తెలిసిద్ది తండ్రి అన్ని మనం దేవుడు చెప్పిన మాటకు చెవి ఇవ్వకుండా నేను క్షమించాను ప్రభ నువ్వేమన్నాను కొన్ని మాట పక్కన పెడతానంటే దేవిని ఆజ్ఞను మనం అనుసరించినట్లా కాదు కదా దేవిన ఆజ్ఞను మనం అనుసరించినట్లు కాదు అక్కడ ప్రభా నువ్వు చెప్తున్నాగో ప్రభా మీ మాటే నా మాట తండ్రి నిజమే కదా తండ్రి నేను పాపిన ఉండగానే నువ్వు ప్రేమించావు నేను నాలో ఏం లేదు ప్రభా నేను లోకంలో పాపంలో ఉండగానే నన్ను ప్రేమించి నా కొరకు నువ్వు ప్రాణం పెట్టినవు తండ్రి మరి నన్ను క్షమించినవు నా కొరకు ప్రాణం పెట్టినావు కాబట్టి నన్ను క్షమించినావు కాబట్టి నేను కూడా క్షమిస్తా ప్రభ నాకు ఎవరైతే అన్యాయం చేసిండ్రో నాకు ఎవరైతే దుర్మార్గం చేసిండ్రో నేను క్షమిస్తా ప్రభా అంటే మళ్ళీ క్షమించడంలో ఎట్లుంటుంది అంటే క్షమించడం ఉంటుంది పై క్షమించానని మనసులో కక్ష పెట్టుకొని ద్వేషం పెంచుకోండి రెండు రకాలుగా ఉంటది క్షేమాపణ అట్లా పై పైన క్షమించానులే మళ్ళా మన హృదయంలో ఈర్ష ద్వేషము అసూయ ఇవి ఉండడానికి వెళ్ళదు క్షమించామంటే ఎట్లుండాలంటే మనస్ఫూర్తిగా క్షమించేటట్టుగానే ఉండాల క్షమించే ప్రభ నేను అతన్ని క్షమిస్తున్న ప్రభ ఆ క్షమించే మనసు కూడా అది మన సొంతం మన సొంతంగా వచ్చిన మనసు అయితే కాదు ఆ మనసు దేవుడిచ్చిన మనసే దేవుని వాక్యం ఏమనిస్తుంది క్రీస్తు ఏసిన కలిగిన మనసు మీరునో కలిగిన అంటే క్రీస్తు ఏసునకు ఏసు ప్రభుకి మనసు కలిగి ప్రేమ కలిగిన మనసు సుబుద్ధి కలిగిన మనసు క్షమించే మనసు ఎంతటి ఎంతటి వారి నేనా క్షమించే మనసు శిక్షించే మనసు కాదు మన దేవు మన దేవుంది కనుక మనం మనస్ఫూర్తిగా క్షమించి ఇంకెప్పుడు కూడా నా ప్రభా అతను నాకు ఇలా చేశారు వాళ్ళు నాకు ఇలా చేశారు అని మనసులో పెట్ట మనసులో పెట్టుకోకుండా నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను ప్రభాని మరలా మళ్ళా మనం కీడు చేసిన వారితో మనము మనం క్షమించినామని మనం దేవుని ముందు ఒప్పుకుంటున్నాం కదా మన చేసిన వాళ్ళతో మనం మనస్ఫూర్తిగా ప్రేమగా మాట్లాడాల క్షమించానని మళ్ళీ వాళ్ళ మీద ద్వేషం పెట్టుకొని వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళతో పలకరియకుండా ఉన్నామనుకో క్షమించినట్లు అయిద్దా అట్లాగా క్షమించినట్లు కాదు కదా క్షమించి మళ్ళా ప్రేమగా మాట్లాడడం ప్రేమగా ఉండడం మనము దైవిక ప్రేమ కలిగి వాళ్ళు ఆలోచి వాళ్ళు ఆలోచిస్తారు ఎందుకంటే నేను ఈ ఇతని పట్ల కానీ ఈమె పట్ల కానీ ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాను కదా ఇంత దుర్మార్గంగా మాట్లాడాను కదా ఇలాగా కఠినంగా నేను ఉన్నాను కదా ఈమె నన్ను ఎలా క్షమించగలుగుతుంది ఇతను నన్ను ఎలా క్షమించగలిగిన అతను ఇంత ప్రేమగా మాట్లాడతా అతను ఆలోచ మనల్ని మనకు కీడు చేసిన వారు వాళ్ళ ఆలోచనలు పడతారు ఆలోచనలు పడి అరే వీళ్ళు వీళ్ళు సేవిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అక్కడ మన దేవునికి మహిమ ఎందుకంటే మన దేవుని ప్రేమను బట్టి మనం క్షమించడం దేవుడు మనల్ని క్షమించిన ప్రకారము మనం క్షమించడం వాళ్ళు మన కీడు చేశారు కానీ మనము వాళ్ళ మేలు గోరి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు ప్రేమగా వాళ్ళను పలకరించి వాళ్ళకి ఏదైనా అవసరత వచ్చినప్పుడు అక్కరు వచ్చినప్పుడు అయ్యో ఏం కాదు సిస్టర్ ఏం కాదు బ్రదర్ దేవుడు దేవుడు ఆదుకుంటాడు ఒకవేళ వాళ్ళ అన్నులే కావచ్చు క్రైస్తవులు కాకపోయిన అన్నులే కావచ్చు వాళ్ళ పట్ల మనం ప్రేమను మనం ప్రేమను వ్యక్తపరిచినప్పుడు వాళ్ళు మన దేవుని తెలుసుకునే అవకాశం అక్కడ గొప్ప సువర్ణ అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నేను వీళ్ళ పట్ల ఇంత దుర్మార్గం చేసిన కదా వీళ్ళు నన్ను ఇళ్ళ క్షేమించి మళ్ళీ వీళ్ళు ఇంత ప్రేమగా నన్ను పలకరిస్తున్నారు నేను బాధలు ఉన్నప్పుడు నాతో మాట్లాడుతున్నారు నా సొంత బంధువులే నాతో మాట్లాడట్లేదు కదా నా సొంత వ్యక్తులే నాతో మాట్లాడట్లేదు కదా నేను ఇబ్బందులు ఉన్నప్పుడు ఇరుకులు ఉన్నప్పుడు నేను కీడి చేసినా కూడా వీళ్ళు మనసులో పెట్టుకోకుండా నాతో మాట్లాడుతున్నారు నా కోసం ప్రార్థన చేస్తానంటున్నారు ఇది ఏం ప్రేమ ఇది మనుషుల ప్రేమ దేవుని ప్రేమ అని వాళ్ళ ఆలోచనలో ఆత్మ ఆలోచించి వాళ్ళు గనక దేవుని వైపు తిప్పగలిగితే ఒక ఆత్మను మనం రక్షించబడ్డ రక్షించిన వారుగా అవుతాం ఒకవేళ మనం క్షమించకుండా అట్లాగానే ఉంటే ఆత్మను మనం గెలుచుకునడానికి ఎంత మాత్రం అవకాశం లేదు గనక దేవుడు ప్రేమ స్వరూపన్నాడు ఆయన ప్రేమ కాబట్టి మనం కూడా ప్రేమ కలిగి ఉండాల ఇక్కడ దేవుడు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన ఆగ్న అనుసరించి నడుచుకునే నెడల నువ్వు ఆయన మాట ఆయన దీవన్లు అంటే దేవుడికి ఎన్ని దీవన్లు ఇస్తాడు చూడు మన భూపాలము పంట పొలము మన గొర్రె గొర్రె మేకల మందలు పశువుల మందలు ఆ మన గంపయు పిండి పిసుకు ఇంట్లో లోపలికి వచ్చినప్పుడు వెలుపలికి వెళ్ళినప్పుడు దీనించబడతాం మనము ఆయన ఆగ్నలు అనుసరించి నడుచుకుంటాయి ఇక్కడ ఆగ్నలు అనుసరించి నడుచుకున్నప్పుడు చాలా ఎదురు దెబ్బలు చాలా అంటే చాలా ఎదురు దెబ్బలు ఒక్కొక్కసారి ఆత్మీయ జీవితంలో పడుతూ లెగుస్తూ పడుతూ లెగుస్తూ అయ్యో ప్రభా నువ్వెందుకు నా నువ్వు నా పక్షాన్ని ఉన్నావా ప్రభా ఎందుకు ప్రభా నాకు ఇన్ని బాధలనైనా ఇన్ని శ్రమలు ప్రభా అని దేవుడు మన చేయి విడిచిపెట్టాడేమో నాకే ఎందుకు ఇంత బాధలు నాకే ఎందుకు ఇంత వేదనలు నేను దేవుని అనుసరించి నడుస్తున్నాను కదా అని అన్నట్లుగా ఉంటది కానీ దేవుడు మన చేయి విడిచిపెట్టే దేవుడు అయితే అయితే ఎంత మాత్రము కాదు ఆయన మన వెన్నంటే ఉండి మన నడిపిస్తాడు అయితే కీర్తనల గ్రంథము ముప్పై ఒకటి పన్నెండు కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము పన్నెండో వచనం చదువుతున్నాను మరణమై స్మరణకు రాకున్న వాణి వల్లే మరువబడి తిని ఒంటి నా మీద దురాలోచనలు చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయటకు యోచించి వారు అంటే ఇక్కడ దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే ప్రాణహానికి దావీదు దావీదును ప్రాణాలు ఆయనకు నా ప్రాణమే తీయడానికి నన్ను పొంచి ఉన్నారని అంటే దావీదు ఎంత విసిగిపోయాడో చూడండి ఇక్కడ దావీదు కీర్తనలో ముప్పై ఒకటి కీర్తనలు ముప్పై మరణమైన స్మరణకు రాకున్న వాణి వల్లే మరువబడి తిని ఒంటికుండా వంటి నా మీద దురాలోచనలు చేస్తున్నాడు ఇక్కడ దావీ మీద దురాలోచనలు చేశాడు ఆ దురాలోచన ఎవరు చేశారు సౌల రాజు చేశాడు సౌలరాజు ఎందుకు చేశాడు గొలియాత్ ఇజ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు సవాల్ విసురుతున్నాడు మీరు నన్ను గెలవండి అంటే గొలియాత్ ఎత్తరి మనిషి ఇజ్రాయేల్ ప్రజలేమో గొలియాత్ అంతా ఎత్తరి వాళ్ళు కారు అయితే సౌలు ఈ సౌలేమో సౌలు కూడా ఎత్తరే అయితే సౌలరాజు గుడారంలో వెళ్ళి దాక్కున్నాడు సౌలు యుద్ధం చేయాల్సిన సౌలు గుడారంలో దాకుంటే మరి యుద్ధం ఎవరు చేస్తారు ఆ ఎత్తరి ఆయన ఎత్తరితనం చూసి ఎవ్వరు యుద్ధానికి వెళ్ళట్లేదు అక్కడికి సవాళ్ళు విసురుతున్నారు మీరు నన్ను గెలవండి మీరు నా రండి లేకపోతే మీరు నన్ను గెలిస్తేనేమో నా ప్రజలు మీకు బానిసలు అవుతారు మీ మిమ్మల్ని ఓడించను మీరు నన్ను ఓడిస్తే నా ప్రజలు మీకు బానిసలు అవుతారు నేను మిమ్మల్ని ఓడిస్తే మీ నీ ప్రజలు నా మాకు బానిసలు కావాలనే సవాల్ విసిరుతున్నాడు అక్కడ గొలియాతు విసిరినప్పుడు సౌలరాజు అయినప్పుడు సౌల రాజు గుడారంలో వెళ్ళి దాకొనాడు అక్కడ ఒకనొక సందర్భంలో దావీద్ అక్కడ వెళ్ళడం జరుగుతుంది తన అన్నలను పలకరించి రమ్మని యషియా తన చిన్న కుమారుడైన దావీదును అక్కడికి పంపించినప్పుడు ఆ గొల్్యాతు విసిరే మాటలు ఈ దావీదు చెవులబడతాయి ఎందుకంటే దావీదు పరిశుద్ధాత్మ కలిగిన పరిశుద్ధాత్మ కలిగిన వాడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు ఈ చిన్న కుమారుడైన దావీదును తండ్రి యశ్ తనకు ముందుగా ఉన్న అన్నలు గొర్రెలను తీసుకొని నువ్వు ఇంకా వెళ్ళు నీకు పని ఇంకా రెండో పని ఏం లేదు మిగతా పెద్ద పెద్ద పెత్తనాలుంటే మేము చూసుకుంటాము నువ్వు కాసేది గొర్రెలను తీసుకొని అడిగి పంపిస్తాడు అడవిలో ఏం చేస్తాడు దావీదు దేవుణ్ణి కీర్తిస్తూ మహిమపరుస్తూ ఆయన నామాన్ని శుద్ధిస్తూ ఉంటాడు నా ప్రా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా హోవ చేసి నా ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా దావీ తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు ఏమని చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో నువ్వు దేనిని మరవడానికి వీళ్ళేది ఎందుకంటే అయన చేసిన ఉపకారాలను మరిచావంటే ఇంకా ఈ యొక్క శరీరము బ్రతికిన ఒకటే మృతతుల్యమైన ఒకటే ఈ రెండిట్లో ఒకటే కానీ నా దేవుడు చేసిన మేలులో ఏది మరవద్దు నీవు నా ప్రాణమా యో అను సన్నతించు ఆయన మాటను అనుసరించి నడుచుకొని తన ప్రాణానికి తన తను చెప్పుకుంటున్నాడు నాకెంత సంతోషం కలిగిందంటే ఈ మాట అసలు చాలా సంతోషం నిజమే కదా మన శరీరమే మనకు ఒక శత్రువు నిజం చెప్తున్న దేవుని పరిశుద్ధ దేవుని గ్రంథం గ్రంథం పట్టుకుని నేను చెప్తున్నాను మన శరీరమే మనకు బద్ధశత్రువు శరీరమేమో దేవుని విషయ ఆత్మనేమో దేవుని విషయాల గురించి తెలుసుకోవాలా ప్రార్థన చేయాలా వాక్యం చదవాలా ఒక ఆత్మను రక్షించాలా ఒక ఆత్మకు శుభార్థ చెప్పాలని ఆత్మ తపన తపన పడుతుంది శరీరం ఏమంటది అంటే పని చేశావుగా అలసిపోయావుగా ఇంతవరకు నువ్వు జాబ్ చేశావు కదా ప్రార్థన చేసుకుంటున్నావు కదా ఉదయం చేస్తున్నాం సాయంత్రం చేసుకున్నాం రెండు ముక్కలు చేసుకొని పండుకో శరీరానికి కొంచెం రెస్ట్ ఇవ్వు అనే ఏమో ఆత్మనేమో కొట్టుకుంటది ఆహా ఈ సమయాన్ని వ్యర్థంగా పోవద్దు ఈ యొక్క సమయం నా దేవుతో గడిపిననుకో ఒక గంట నా దేవునితో గడిపిననుకో దేవుని పరిశు దేవుని అభిషేకం మనం పొందుకుంటాం దేవుని ఆత్మ పొందుకుంటాం దేవునితో గడిపి ఒక రెండు మాటల స్వార్థ ఇతరులకు చెప్పామంటే ఒక ఆత్మ రక్షించబడతానేమో ఆత్మ కొట్టుకుంటుంది శరీరం ఏమో లేదు నన్ను సుఖపెట్టంటది శరీరం మనకు బద్ మన శత్రువైంది మనకి ఏది లేదు మన శరీరమే మనకొక భద్రశత్రువు మన శరీరమే మన భద్ర శత్రువు అట్లాగా ముందే చెప్పుకుంటున్నాడు దావీదు ఏమని చెప్పుకుంటున్నాడంటే నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న సమస్తమా ఏ చేసిన మేలు దేనిని మరవడానికి వీల్లేదు దేనిని మరవద్దు నువ్వు ఆయనను శుతించాలా ఆయనను గణపరచాలా నువ్వు ఆయనను మయమపరచాలా అని తన ప్రాణానికి తను చెప్పుకుంటూ తన గొర్రెలు మేపుకుంటూ తన గొర్రెలుగా ఇచ్చిన ఆ గొర్రెలు నమ్మకంగా ఉంటున్నాడు ఉంటుంటే ఒకనొక సందర్భంగా ఎషియా యషియా తన చిన్న కుమారుడు దావీదును అతను అన్నల దగ్గరకు పంపించినప్పుడు ఈ గొల్యాత్ ఏదైతే సవాల్ ఇసురుతున్నాడో సవాల్ దావీదుకు ఆత్మలో మండింది ఏంటి ఈ యొక్క సున్నతి లేని పిలిస్తూడు మా ఇజ్రాయేల్ ప్రజల మీదకి సవాల్ నాకు ఒక్క అవకాశం ఇస్తే ఆ యొక్క గొల్యాత నేసేస్తానంటాడు దావీది చూస్తేనేమో పొట్టి గొల్యాతి చూస్తేనేమో పొడువరి ఇప్పుడు ఎవరూ వెళ్ళి చూపులకి ఎట్లుందా అంటే గొల్యాత మీదకి యుద్ధానికి వెళ్ళి దావీది గెలిచేటట్టు లేడు అక్కడ నేను యుద్ధానికి వెళ్తానంటాడు యుద్ధానికి వెళ్తానన్నప్పుడు తన అన్నల తన అన్నల అన్నలు ఏమంటారంటే నువ్వు చిన్నవాడే నీకు తెలియదు నువ్వు వెళ్ళొద్దు యుద్ధానికి నువ్వు ఇంటికి వెళ్ళా నువ్వు ఎందుకు వచ్చావు నువ్వు ఇంటికి వెళ్ళని తన అన్నలు గద్దెచ్చినప్పుడు అక్కడున్న మా వారిలో ఆ దావీది ఏం పట్టించుకోలేదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఈ మాట దావీదు మరణ మరణం నేను ఒంటికో ఒంటికుండ వంటి వాడనై తిని అనేకులు నా మీద దురాలోచన చేస్తున్నారంటే అక్కడ గొలియాతి మీదకి ఇద్దానికి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే నేను వెళ్తానంటే అక్కడ ఆచవు నీచెవనబడి ఆ మాట రాజు దగ్గరికి వెళ్ళేటట్టు వెళ్ళిద్ది ఆ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే రాజు ఆ దావీని ఎవరైతే అంటున్నారో పిలుచుకురండి అని అన్నప్పుడు దావిదని తీసుకెళ్ళి గుడారంలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క నువ్వు వెళ్తావంటే వెళ్తాను నేను వెళ్తానని చెప్తాడు సరే అని దావిదని పంపిస్తారు దావిందుని పంపించినప్పుడు దావిది చేతులు ఒక వరిశాలు ఉంటది వర్షాలు ఉండి నిరీక్షణ ఏంది నమ్మకం ఏంటంటే యుద్ధానికి వెళ్ళేవాని నేను కాదు నా పక్షన నా దేవుడే యుద్ధం చేస్తాడు అని ఆయనకు గొప్ప నిరీక్షణ అనమాట దేవుని మీద ఒక ప్రగాఢమైన నమ్మకం వెళ్ళి వెళ్ళేతను అక్కడ ఒడిశాలలో రాయి పెట్టి యుద్ధము నాదిగా దేహోదాన్ని వీసడం జరుగుతుంది అక్కడ గుళ్యాతు పడిపోవడం జరుగుతుంది అయితే ఇవన్నీ జరగడం బాగానే ఉంది కానీ ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే గొల్యాతును దావీదు చంపిండు కదా చంపినప్పుడు ఇజ్రాయల్ ప్రజలకు జయం వచ్చింది కదా అక్కడనే ఇజ్రాయల్ ప్రజలు ఏమంటారంటే సౌలు గెలిచారా వేలది వేల దావీదు గెలిచారా పది వేల అక్కడ దావీదును పొగుడతారనమాట పొగిటిన ప్పుడు అక్కడ అక్కడ వచ్చింది సౌర్రాజుకు అసూయ అనేది సౌలరాజుకు అక్కడ వచ్చింది అసూ అసూయ వచ్చి ఇంకా దావిదని చంపడానికి తనని ఇంకా తరమడ మొదలు పెడతాడు అక్కడ ఒకవేళ మొదటిగా ప్రేమ గురించి మాట్లాడుకున్నాం కదా ప్రేమ అనేక దోషాలను కప్పుతుందని మాట్లాడుకున్నాం కదా అయితే ఇక్కడ సౌలరాజులో ప్రేమ కనబడుతుందా దేవుని ఆత్మ ఉందా సౌలరాజు మీద లేకపోతే దురాత్మ ఉందా సౌర్రాజు మీద దేవిన ఆత్మ లేదు వెళ్ళిపోయింది అతనికి ఎప్పుడైతే అసూయ వచ్చిందో దేవిన ఆత్మ వెళ్ళిపోయి అతని మీదకి దురాత్మ వచ్చేసింది దురాత్మ వచ్చి దావీదు అక్కడ యుద్ధం గెలడం ఏమన్నా పాపం చేశాడా దావీదు అక్కడ ఇజ్రాయల్ ప్రజలకు జయం వచ్చినట్టే చేసింది కదా యుద్ధము ఇక్కడ దావీదు బాధపడుతున్నాడు అనేకులు నా మీద దురాలోచనలు చేయించున్నారు నాకు ప్రాణహాని చేయుటకు యోచించున్నారు కీర్తనలో ముప్పై అధ్యాయం పన్నెండు పదమూడు వచనం చదువుతున్నాను అనేకులు నా మీద దురాలోచనలు చేస్తున్నారు నాకు ప్రాణహాని చేయటకు యోచించున్నారు అంటే దావేద ప్రాణాలు తీయడానికి ఇంకా సౌలరాజు తరుముతున్నాడు అనమాట అక్కడ నచ్చలేదు దావేదను పొగడం నచ్చలేదు దావీద పొగడం నచ్చట్లేదు ఎందుకు ఎందుకు దావీదను పొగడం నచ్చలేదు ఇప్పుడు దావేదను ఊరుకనే పొగిడారా దావి దిద్దానికి ముందు అడుగు వేసిండు కదా దావేది ఒక అడుగు ముందే ముందడుగు వేయడం ద్వారా అక్కడ ఇజ్రాయెల్ ప్రజలకు జయం వచ్చింది కదా ఎందుకు అసూ వచ్చింది ఒకవేళ దావేది నాకెందుకు ఇంతమంది ఉన్నారు నేనెందుకు వెళ్ళాలని ఒకవేళ దావేది వెళ్ళకపోతే ఇస్రాయేల్ ప్రజలు ఇప్పుడు యుద్ధానికి ఎవరు వెళ్ళ వెళ్ళలేరు సౌలరాజమో గుడారంలో దాక్కున్నాడు అభిషేకం పొందిన సౌలరాజు గుడారంలో దాకుంటారు అభిషేకం పొందుకొని గుడారంలో దాకడం అక్కడ ఎవరు యుద్ధం చేయాలా మొట్టమొదటి యుద్ధం చేయాల్సింది సౌలరాజు అక్కడ సౌలరాజు యుద్ధానికి వెళ్ళలేదు వెళ్ళకపోగా ఇక్కడ యుద్ధం చేసిన దావీదును పొగిడినందుకు అక్కడ అసూయగలిగింది మన ఎదుట ఎవరన్నా ఎవరన్నా పొగిడినప్పుడు అసూయ పడడానికి వీలేదు ఎందుకంటే పరలోక రాజ్యం ఎటువంటిది తెలుసా దేవుడు ఏమన్నాడు పసి పరలోక రాజ్యము పసిపిల్లల వంటిది అంటే పసిపిల్లలు కొద్దిసేపు ఒక నలుగురో ముగ్గుర ఆడుకుంటారు ఆడుకున్నప్పుడు ఏం చేస్తారంటే కొసేపు ఆడుకున్న తర్వాత ఏదో మాట మాట పెరిగి కొట్టుకుంటారు కొట్టుకొని ఆ వాదన ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మా నాన్నకి వెళ్ళి చెప్తారు ఏమని చెప్తారు అమ్మ అమ్మ పలానా అబ్బాయి నన్ను కొట్టాడు పలానా అమ్మాయి నన్ను కొట్టింది నువ్వు వెళ్ళు వచ్చి పోట్లాడని నన్ను బాగా కొట్టి రాయిదీస్కం కొట్టింది అని ఏదేదో ఆ పిల్లల మీద ఒకరికొకరు చెప్పుకొని వీళ్ళ తల్లిదండ్రులకు వీళ్ళు చెప్తారు వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళు చెప్తారు చెప్పినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళ కోపం వస్తుంది నా బిడ్డను కొట్టింది కదా అని ఏం చేస్తారు వీళ్ళ పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తారంటే మా మా అబ్బాయిని కొట్టింది మీ అబ్బాయి మా అబ్బాయిని కొట్టిండు మా అబ్బాయి మీ అబ్బాయిని కొట్టింది వాళ్ళు వాళ్ళు గొడవలాడుకుంటారు ఒక గంట ఆగి చూస్తే మళ్ళీ ఆ పిల్లలందరూ కలిసిపోతారు ఈ గొడవలు ఆడుకున్న పెద్దలు ఏమో ఒకరు ముఖాలు ఒకరు చూసుకోరు ఒక సంవత్సరం దాకా మాటలు ఉంటావో ఉండవు ఈ చిన్న పిల్లలు ఏం చేస్తారు ఒక గంట రెండు గంటలు ఆగి మళ్ళీ కలిసి ఆడుకుంటారు ఏంట్రా ఇప్పుడే కదరా వాళ్ళ అమ్మతో నేను గొడవ ఇప్పుడే కదా నేను ఆ గొడవ నువ్వేమన్నావా అబ్బాయి కొట్టాడు అమ్మాయి కొట్టిందని నువ్వు అన్నావు కదా నీ కోసం నేను వాళ్ళ అమ్మ నాన్నతో గొడవ పడితే నువ్వేంట్రా మళ్ళీ వాళ్ళతో వీళ్ళు మనం పిల్లల్ని అడిగామనుకో లేదా మా కొట్టింది కానీ మళ్ళా నాకు సారీ చెప్పింది మేము మంచి కలిసిపోయాము మేము మంచిగున్నామన్నారు అక్కడ ఎవరు పేరెంట్స్ వాళ్ళు వీళ్ళు గొడవలాడుకొని అయితే ఈ పిల్లలు గొడవలాడుకున్నారు కొట్టుకున్నారు మళ్ళా ఒకరికొకరు సమాధానం పడ్డారు దేవుడు పరలోక రాజ్యము పసి బిడ్డల దేవుడు అన్నాడు కదా మనము కూడా అలాగా పసి వాళ్ళని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది నిజమే కదా పసిపిల్లలకు ఉన్న మనస్తత్వము నా కూడలు ఉంటే ఎంతో బాగుండు ప్రభా నిజమే ప్రార్థనలో నేను అనుకో నాకు దేవుని ప్రార్థనలో చేసుకుంటాం నేను అనుకుంటా ప్రభా చిన్న పిల్లలాంటి హృదయాన్ని మాకు ఈ తండ్రి ఎందుకంటే వాళ్ళ హృదయంలో ఎలాంటి కల్మషం ఉండదు తండ్రి వాళ్ళ హృదయంలో ఎలాంటి ద్వేషాలుండవు కక్షలుండవు క్రోధం ఉండదు ఈష మదము మత్సరము ఏది ఉండదు ప్రభా చిన్న పిల్ల లాంటి మనస్తత్వాన్ని మాకు ఈ ప్రభ అని నేను ప్రార్థన చేసుకుంటా అది మన ప్రతిరోజు ప్రార్థనలో అది ఉండాల్సింది ఎందుకంటే దేవుడు పరలోక రాజ్యము పసిబిడలతో పోల్చిండు పరలోక రాజ్యము పసిబిడలతో పోల్చిండు కాబట్టి మనం కూడా పసిపిల్లల మనసు కలిగి ఉండాల అక్కడ సౌర్రాజు దావిదును క్షమించలేకపోయిండు తరిమిండు తరిమిండు తరిమిండు తన ప్రాణాన్ని దావిదు గుహల్లో దాచుకున్నాడు కొండల్లో దాసుకున్నాడు లోయల్లో దాసుకున్నాడు అక్కడ యుద్ధం చేసింది పాపం కాదు అక్కడ జయం వచ్చింది అయితే అక్కడ సౌలరాజ్ అభిషేకాన్ని కోలిపోయాడు దావిదేమో దేవుని అభిషిక్తుడు దేవుని అభిషేకం ఉన్న వ్యక్తి దావిదు ఆయన అభిషేకం అతను దేవుని ఆత్మ దేవుని అభిషేకం దావిది లేకపోతే ఆ యుద్ధానికి వెళ్ళేవాడు కాదు అక్కడ ఆ యుద్ధ దేవుని మీద ఆధారపడి వెళ్ళిండు యుద్ధం చేసేది నేను కాదు నా పక్షాన ఉండి నా దేవుడే ఆ యుద్ధం జరిగిస్తాడని దేవుని మీద భారం వేసుకొని అక్కడ ముందడిగేసిండు సౌలరాజేమో దేవిన ఆత్మను కోల్పోయి దురాత్మ చేతీ పీడింపబడి ఎంత దారుణమైన విషయం అంటే దేవినాత్మ వెళ్ళిపోతే ఇంకా దయమే కదా ఒక దయ్యం వెళ్ళి వేడి దయాలను ఎమ్మడి పెట్టు ఎమ్మడి పెట్టుకున్న వాక్యం సెలవిచ్చింది కదా ఒక ఒక దురాత్మ వెళ్ళి ఆ యొక్క చోట తిరుగుతా ఉంటుంది తిరుగుతా ఉండి ఆ యొక్క ఎవరినైతే వదిలిపెట్టి మళ్ళా ఒకసారి వెళ్దాం ఆ ఇంటికి వెళ్ళి పలకరిద్దాం పరామర్శిద్దాం అంటే అక్కడ ఒక దయ్యం వెళ్ళి వేడి దయాలను వెంబడి వచ్చింది అట్లాగా సౌల్ రాజులో ఈష ద్వేషం అసూయ దావిదని చంపాలంత కక్ష అక్కడ ఇక్కడ దావిద బాధపడుతున్నాడు నా నా శత్రులు నాకు నాకు ప్రాణహాని చేయుటకు విమోచించున్నారు వారు గుసగుసలాడటం నాకు వినబడుచున్నది నాలుగు దిశలో నాకు భీతి కలుగుచున్నది అంటే నాలుగు దిశలో భయం వచ్చేసింది భయం అంటే ఎక్కడి నుంచి వచ్చి నాకు ప్రాణం తీసేస్తారేమో ఎక్కడి నుంచి వచ్చి నాకు నా మీద అటాక్ చేస్తారేమో కానీ దేవుడు దావేదిను భద్రంగా కాపాడాడు సౌర్రా చేతికి అప్పగింపలేదు దేవుడు దేవుడు సమస్తము కోల్లిపోయి ఒక్క దేవుణ్ణి మన జీవితంలో కలిగి ఉంటే సమస్తము సృష్టించిన దేవుడు మన పాదాల కింద ఆయన సమర్థుడు మన దేవుడు ఒక సామాన్యుడు కాదు మనకందరికీ తెలిసిన విషయమే ఆది మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడు ఎన్నో వాగ్దానాలు మనకిచ్చిండు అయితే వెండి బంగారం కోలిపోయి వెండి బంగారం వెలగల వస్త్రాలు ఎన్ని ఉన్నా ఇప్పుడు మనకు ఏసప్రభు నీకు ఏదన్నాగా నీవేం కోరుకుంటావ కోరుకో ధనమా డబ్బా బంగారమా లేకపోతే వేల కోట్ల రూపాయల అన్ని ఒక పక్కన పెడతాను నేను ఒక్కని ఒక పక్కన కూర్చుంటాను మీరు అవి కోరుకుంటారా ఈ కోరుకుంటారా అనంటే మనం ఏం కోరుకోవాలా ఏసైనే కోరుకోవాలి ఎందుకంటే మనం డబ్బు బంగారము వెలగాలవన్నీ మనం కోరుకున్నాం అనుకో అవి కొన్ని రోజులే ఉంటాయి ఏ ఎప్పుడు మనంతో ఉండి అన్ని ఇప్పుడు భూమి మీద నా సింహాసనము భూమి నా పాదపీఠం దేవుడు అన్నాడు కదా భూమి మీద నా దేవుడు సృష్టించినవే సముద్రములు ఆకాశ పక్షులు ఆ ఇంకా భూమి మీద పాకు ప్రతి జీవి గాని ఇప్పుడు అన్ని దేవుడు సృష్టించినవే ఆయన అన్ని సమస్తము ఆయన ఎందుకు కలిగినాయి ఆయన ద్వార కలిగినాయి దేవుడు భూమి కలగాలని పలికాడు కలిగింది వెలుగు కమ్మని పలకగానే వెలుకు కలిగింది అన్ని సంస్థము సృష్టిన సుశీకర్తను వదులుకుంటే ఇంకా అంతకన్నా మనకు ఇంకొకటి అంతకన్నా దారిద్ర్యం ఇంకొకటి ఉండదు ఎందుకంటే సౌర్రాజు దేవిన అభిషేకాన్ని కోలిపోయి ఎంతో దురాత్మత్యతో పీడింపబడ్డాడు అదే సౌర్రాజు ఒకనొక సందర్భంలో దావిదు చేతికి అబ్బ అప్పజెప్పినప్పుడు దావిదు సౌరజం చంపొచ్చు అయినా చంపడు ఎందుకంటే నా దేవుడు నా దేవుడి ఏర్పరచుకున్న బిడ్డ చంపడానికి నాకు అధికారం లేదు జీవమరంలో నా దేవుని నా దేవుని వశమై ఉన్నాయని దావిది అతన్ని చంపడన్నమాట చంపకుండా వదిలిపెడతాడు ఇక్కడ చెప్పే దేవుని పరిశుద్ధాత్మ చెప్పబడే మాట ఏంటంటే దేవుడు చెప్పిన ప్రతి మాట ఆయన మాట శ్రద్ధగా వినుట దేవుని అనుసరించి నడుచుకునుట దేవుడు చెప్పిన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవాల నిర్గమాకాండం చదువుకుందాము దేవుడు ఇంకా ఏం చెప్పాడో నిర్గమాకాండము ఇరవై అధ్యాయము నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఇరవై వచనము విధవరాలినైనాను దిక్కులేని పిల్లలనైనాను బాధ పెట్టకూడదు వారు నీ చేత ఏ విధముగానైనానో బాధనుంది నాకు మొర పెట్టిన ఎడలా నేను వారి మొరను విందును చూడండి ఎంతో భయంకరమైన మాటను విధవరాలైనను దిక్కులేని పిల్లలైనా బాధ పెట్టకూడదు ఇప్పుడు దేవుడు చెప్పిన యాజ్ఞలు ఇది కూడా ఒక ఆగ్నే కదా ఈ ఆగ్నే ఈ ఆగ్ఞ మనం దిక్కు లేని పిల్లలైనా అంటే భర్త లేని స్త్రీల పక్షన సాక్షాత్ ప్రవ్వే ఉంటాడంట మతేశ్వర్తలో ఉంటది నేను నీకు భర్తనై ఉన్నాను కదా అంటే కొంతమంది ఇంకొక ఇంకొక రకంగా ఆలోచిస్తారు అది కాదు దేవుడు భరించి వాడు భర్త అయ్యినంటే నేను నీకు భర్తనై ఉన్నానంటే అన్ని విషయంలో భర్త ఎంత బాధితు ఉంటాడు కదా భర్త అంటే శరీరకు సంబంధమైన భర్త కుటుంబాన్ని పోషిస్తాడు పిల్లల్ని పోషిస్తాడు కదా కానీ దేవుడు అంటే దేవుడు భర్తతో పోల్చాడంటే బ నేను నీకు భర్త నీ పక్షాన నేను ఉన్నానంటే భర్త లేని వారి పక్షాన సాక్షాత్ యేసప్రభుయే ఉంటాడంట చూడండి సాక్షాత్ యేసప్రభుయే ఉన్నప్పుడు ఒకవేళ ఆ వెదవరాల్ని విమర్శిస్తానంట అక్కడ ఏసప్రభు ఉన్నాడు కాబట్టి ఎవరిని విమర్శించినట్టు దేవుని విమర్శించినట్టు కనుక అక్కడ ఆ యొక్క దేవుడు చెప్పిన ఆ అక్కడ విమర్శించడానికి వీళ్ళదు ఎవరిని కూడా విమర్శించడానికి వీళ్ళదు దిక్కు లేని పిల్లలైనా అంటే మన ఒకవేళ మన దగ్గర ఉందనుకో ఉంటే ప్రభా నా వంతు సాయం చేస్తున్న ప్రభా అంటే మన కేపీఎంలు అందరూ కూడా ఏదో ఒక విధంగా ఎవరికో హెల్ప్ చేసే విధంగానే ఉంటారు అది దేవునికి ఇష్టమైన పరిచర్య ఎంతో సంతోషకరమైన పరిచర్య ఎవరు కూడా ఆ ఎక్కడన్నా వెళ్ళినప్పుడు కానీ ఏడైనా వచ్చిన అజిత్ నగర్ వచ్చినప్పుడు కూడా ఎంతో మంది అన్న వాళ్ళు వచ్చి ప్రేమ పంచుతుంటారనమాట అందరికీ పిల్లలకి ఏదో ఒకటి ఇవ్వటం వాళ్ళను ప్రేమ పంచుతుంటారు అట్లాగా దేవుడు ఆ పరిచయం ఎంత ఇష్టపడుతున్నాడు ఎవరిని కూడా బాధ పెట్టే వారికి ఉండకూడదు అంట బాధ పెట్టకూడదు బాధ బాధ పెట్టకూడదు వాళ్ళ మనసులను నొప్పియకూడదు అంటే బాధ పెట్టే కొంతమంది లోకంలో ఉన్నారు ఇప్పుడు ఒకవేళ దేవుని వెరగని బడున్నారు అనుకో భర్త ఎదురు రానివ్వరు ఎందుకంటే మేము ఒక మంచి పనికి వెళ్తున్నాము అట్లా ఎదురొస్తే మాకు ఆ మంచి జరగదు అని అంటారు వాళ్ళు ఆలోచించినట్టు మనం ఆలోచించడానికి వీల్లేదు ఎందుకంటే మనము దేవుని కలిగిన బిడెలం దేవుని ప్రేమ మన హృదయపు మన హృదయంలో నింపుకోవాలి దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారము దేవుడు మనల్ని ప్రేమించిన ప్రకారము మనము మనము ఇతరులను ప్రేమించాలి ఇతల్ని ప్రేమించాలి దేవుడు ఆయన చెప్పిన ఆజ్ఞలు ఇప్పుడు పేద వెదవరాలు ఉంది శారీపతు దగ్గర ఒక విధవరాలు ఉంది దేవచారకి చెప్పిన మాట ప్రకారము ఒక అపము తీసుకొచ్చింది కరువు కాలమంతయు ఆమె పోషింపబడింది కరు కాలమంతయ్యూ పోషింపబడింది దావీదు దేవుని మాటను తీసుకొని దేవుని అభిషేకం పొందుకున్న దావీదు నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న ఆయన చేసిన ఉపకారంలో దేని మరడానికి వీల్లేదు ఎందుకంటే నాలో ప్రతి అవయము ఆయన ఇచ్చినదే నా ఊపిరి నా ప్రాణము దేహము ఆత్మ శరీరాలు ఆయన ఇచ్చింది కాబట్టి నువ్వు ఆయన ఆయననే నిను నువ్వు స్థుతించాల నువ్వు గణపరచాలి నువ్వు ఆయన మాట అనుసరించి నడుచుకోవాలి మన మూల ఏంది ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశ కాండం ఇరవై అర్థము మూల వాక్యం దగ్గరకు అంటే ఆయన మాట శ్రద్ధగా విని ఈడల ఆయన మాట విని నడుచుకునే నీడల ఆయన చెప్పిన ఆజ్ఞానికి మనం నడుచుకునే ఎడల నువ్వు దీర్ఘాశమంతి వాడున దీర్ఘాశమంతుడు అగినట్లు నీ తల్లిని తని సన్మానించాలా నిన్న వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించాలా ఎవరి పట్ల పట్ల ఎవరి పట్ల మాత్రం మనము ద్వేషం కలిగి ఉండొద్దు దైవిక ప్రేమ కలిగి ఉండాల అట్లాగా దావీదు దేవుని ఆత్మ పొందుకున్న దావీదు ఒక దేవుని సేవ నిమిత్తమే అక్కడ ముందుకెళ్ళి ఇస్రాయేల్ ప్రజలకు జయం వచ్చిందో మనం కూడా ఇది ఒక సేవ అంటే ముళ్ళబాట కాదు ఒక ఈ సేవ అంటే పూల బాట కాదు ముళ్ళబాట దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా పలికిచంటే సేవ జీవితం అంటే అనేకమైన శ్రమలు బాధలు ఇబ్బందులు వస్తూనే ఉంటాయి అటుపట్లు ఎందుకంటే ఒక ఆత్మ రక్షించబడుతుందంటే సాతాన్నుకు సాతాను సమూహానికి మంట ఎందుకంటే ఒక ఆత్మ నశించడం సాతానికి ఇష్టం ఉండదు కదా ఆ సాతాను తన తన కొరదిలో ఎన్ని ఆత్మలైతే నరకానికి విడిచికెళ్ళాలో అది తిప్పలు పడుతుంది దుష్టులు దురాత్మ శక్తులు తిప్పలు పడుతున్నారు దేవుడేమో దేవుడు మనము తన పిల్లలమైన మనము దేవునికి మనము సహకరిస్తే మనల్ని వాడుకొని అనేక ఆత్మలు దేవుడు రక్షించుకుంటాడు ఆయన ఇప్పుడు మనము దేవునికి సహకరించినాం అనుకో మన ద్వారా దేవుడు అనేకులను రక్షించుకుంటాడు మనం సహకరించకుండా దేవుని మాటను పెడజే పెట్టినామనుకో ఆత్మల రక్షణ జరుగుతుందా జరగదు కదా మనం దేవుని మాటకు లోబడి విధిత చూపి దేవ నీకు అవసరం నీకు నేను ఎలాగ వాడబడాలో ప్రభా మేము ఎలాగైతే నీకు నీ కొరకు జీవించాలి అలాగ మాకు నీ జ్ఞానోదయం దయచేతండ్రి అని మనము మన మనంతటా మనం దేవునికి అప్పజెప్పుకోవాల అప్పజెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడంటే ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యంలో తొమ్మిది నీతిమంతుల కంటే ఒక్క పాపి విషయమై పరలోక రాజ్యంలో ఎక్కువ సంతోషం కలంటే వంద మందిలో ఒక పాపి రక్షించబడితే దేవుని కంట ఎక్కువ సంతోషం అంట ఎందుకంటే ఒక ఆత్మకు కొన్ని కోట్లు పెట్టినా మారు మనసు త్యాగలుగుతాము మనము తేలేం కదా కొన్ని కో ఒక కోటి రూపాయలు ఇచ్చిన మారు అంటే పొందుతారా వాళ్ళు మారు మనసు విలువ మారుమనసు డబ్బుతో కాదు వచ్చేది నిజమైన మారు మనసు హృదయంలో నుంచి వస్తుంది పక్షాతాప హృదయం అయ్యో ప్రవ్వా నేను పాపిని కదా తండ్రి నాలో ఉన్న పాపాన్ని దోష్ ద్వేషాన్ని ఈషను కోదము మత్సలు ఈష ఇవన్నీ నాలో నుంచి కడగబడాలంటే నీ రక్తంలో నేను కడగబడాల ప్రభ నేను ఒప్పుకుంటున్నాను పాదాల చింత నా ప్రతి దోషాన్ని అని మారు మనసు డబ్బులు ఇస్తే వచ్చేది కాదు ఏది ఇవ్వకపోయినా దేవుని ఆత్మ వాళ్ళు వాళ్ళ మీద పనిచేసినప్పుడు వాళ్ళు ఏ ఒక రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళ హృదయపూర్వకంగా మారు మనసు పొందుతారు మనం ఒక ఆత్మను కొన్ని కోట్లు పెట్టినా కూడా మారు మనసు పొందరు కానీ వాలకు కొరకు ప్రయాసపడి ప్రార్థన చేసి వాలకు సువార్త ప్రకటించి వాలకు ప్రేమ వెల్లడి చేసినప్పుడు ఆ ఆత్మ రక్షణలోకి వచ్చినప్పుడు దేవుడు అంట ఎక్కువ సంతోష కలుగుతాడంటారు ఎందుకంటే క్రీస్తు ఏసున్నకు కలిగిన మనసు ఏ మనసు అంటే ప్రేమ కలిగిన మనసు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఇతరులను క్షమించండి ఎందుకంటే భక్తి జీవితంలో ప్రతి మనమ మనమందరం కూడా దేవుని దేవుని దేవా మేము తగ్గాల ప్రభ నువ్వు హెచ్చించబడాల మన ద్వారా దేవుని నామానికి మహిమనే రావాల కానీ అవమానం ఎక్కడ కూడా రావడానికి వీల్లేదు ఎందుకంటే ఆయన మహిమకు అర్హుడు మహిమకు అర్హులు కాబట్టి దేవిని మహిమపరచారుగా మూల వాక్యం మనం చదువుకున్నది ఏంది మూల వాక్యం అంటే ఆయన మాట విని ఆయన ఆజ్ఞలన్నిటి అనుసరించి నడుచుకోవాల నడుచుకున్నప్పుడు దేవుని ప్రేమ మన హృదయంలో ఉండి ఇతరులకు మనం స్వార్థ ప్రకటించినప్పుడు అనేక ఆత్మలు రక్షణలోకి వస్తాయి మన దీపతిస్తారు చెప్తుంది పాపం ఆ బిడ్డే హృదయంలో ఎంత దుఃఖంతో చెప్తుందంటే నాకైతే నాకైతే మస్తు దేవానికి వందనాలు ప్రభ ఇలాంటి కన్నీటి భారాన్ని మాకు దయచే ప్రభాని నా హృదయం కూడా కొల్లించింది అనమాట నిజమే ప్రభ కన్నీటితో మనం ప్రార్థన చేసినప్పుడు కన్నీటితో ఇతరులకు కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట దేవుని వాక్యం సెలవిచ్చింది కదా అలాగా మనము కూడా ఇతరుల పట్ల కన్నీటి ప్రార్థన కానీ ప్రేమ వ్యక్తపరిచే విషయంలో కూడా మనము అజాగ్రత్తగా ఉండకూడదు జాగరూకులమే ఉండాల దేవుని సువార్త నిమిత్తము మనము ముందుకు అడుగు వేయాల దేవుడు ఎన్నో శ్రమలు వచ్చినా వచ్చినా పర్లేదు ప్రభా నువ్వు ఉన్నా కదా దేవుని మీద మన భారాన్ని వేసుకొని ముందడుగు వేయాల ఈ చిన్న వాక్యం దేవుడు దీవించింది గాక ఆ మెయిన్ అంటే ప్రేత పరిషుద్ధుడా మహానతుడా మహాగణుడా నీకు వంద నాలుసయ్యా నీ వాక్యం ద్వారా నా ప్రభ నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడారు నా ప్రభ అవును దేవా నీ ఆజ్ఞలు అనుసరించి మేము నడుచుకోవాలా దేవా నీ మాట చొప్పున నడుచుకోవాలా నా ప్రభ ఆనాడు దావీదు నా ప్రభ యుద్ధానికి ఎలాగా ముందుకు వెళ్ళాడ ప్రభ ఈనాడు మేము కూడా నా ప్రభ సేవా జీవితంలో ముందు అడుగు తండ్రి నాగటి మీద చేయి వేసి వెనక వెనక తట్టు చూ చూచబడిన నాకు పాత్రడు కాడన్నావు కదా ప్రభ మేము వెనకకు చూసేవారిగా ఉండొద్దు నా దేవా మేము వెనుకున్న అయ్యా ముందుకు చూసి నా ప్రభ నీ పనిలో మేము కొనసాగాల తండ్రి మరి సారాపతి వెధవరాలు నా ప్రభ దైవజుడు చెప్పిన మాట ప్రకారం తండ్రి అప్పమ్మ తీసుకొచ్చినప్పుడు తండ్రి తొట్టిలో పిండి తరగలేదు బుడ్డి తరగలేదు నా ప్రభ కరువు కాలం పోషించబడ్డారు నేనా అలాంటి తండ్రి ప్రేమ గుణాన్ని మాకు దయచి దావీదు లాంటి నా ప్రభా ప్రభా విశ్వాసాన్ని మాకు దయచి దావీది లాంటి అభిషేకాన్ని మాకు దయచేసి దావేద ఆ రోజు ఎలాగ వాడుకున్నవనైనా మమ్మల్ని కూడా అలాగా వాడుకున్న ప్రభా విశ్వాస జీవితంలో తండ్రి మేము పొందు పెంపొందింపాలా పెంపొందించబడాలా తండ్రి ఆత్మీయ జీవితంలోనైనా మేము ఇంకా ఇంకా అంచులంచులు ఎదగాల తండ్రి అట్టి ఆత్మీయ జీవితాన్ని మాకు దయచి ప్రతి చీకటి దయ్యము దురాత్మ ఏ స్నానాల పాత్రలో బంధించండి దేవా నీ సహాయం దయచి ప్రభా ఎంతమంది నా ప్రభా నీ ఆరాధనలోనైనా అటెండ్ ఎవరైనా వీడలందరినీ దీవించండి ఆశీర్వదించండి నా దేవా వాళ్ళ జాబుల్లో మీరు తోడుగా ఉండండి నైనా వాళ్ళ పనుల్లో రాకపోకల మీ కృప అని ని భద్రత నిక్షేమాన్ని దయచేనా ప్రభా వాళ్ళకు ప్రభా ప్రతి అవసర లక్కల్ని నాములో తీర్చినైనా మంచి ఆరోగ్యం దయచేయండి ఆవుషని పొడికించి దేవా నీ సేవలో వాడుకొనేనా ఎంతమంది నా ప్రభా అన్న వాళ్ళు బాధవాళ్ళు సిస్టర్ వాళ్ళు నా ప్రభా ఓ దేవా ఒకవైపు జాబు చేస్తు నా ప్రభా నీ దేవా అక్కడక్కడ వెళ్ళి ప్రకటిస్తుంటారు దేవా మంచి ఆరోగ్యము వారిని తండ్రి ఓ ప్రభా మీరు దీవించి ఆశ్రయించి వాళ్ళకు ఆరోగ్యము దయచేయండి ఆవుషని పొడికించి నీ సేవలో గొప్పగా వాడుకొనేనా వచ్చిన ప్రతి బుడిని దీవించి ఆశ్రయించి నీ కృపాని కాపుదలని భద్రతని క్షేమని దయచేయండి చెప్పబడిన ప్రతి మాట మహోదేవులో నీరు కట్టి ఫలింప దయచేయండి వాక్యానుసరమైన జీవితాలు మాకు దయచేయండి నీటి ఎర్ర నాటబడిన చెట్టు వల్ల మేము ఫలించే వారిగా లేవనెత్తమని సమస్త మహిమ గంధ ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని ఏసు పరిశుద్ధి మన ప్రభు అయిన ఏసు క్రీస్తు ప్రభు కృప యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మనందరికీ ఎవరైతే రాలేని వారు ఉన్నారో వారికి అలాగే ఈ లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకి మనందరికీ సదాకాలము మనకు తోడుగా ఉండి నడిపించను కాక ప్రైజ్ లాస్టర్ ైజ్ థ్యాంక్ యూ బాబా ప్రైజ్ అలార్డ్ అందరికీ ప్రైజ్ అలవాటు